శృతి స్మృతిపురాణామాలయవత్పాదశంకరం లోక శంకరం ఓం సహనా సహనౌద్ధున సహవీంకరవహైనా దహస్విర్విషావై ఓ శాంతిశాన్ని శాంతి మంత్రలో ఆఖరి భాగం నూ తద్విభక్త ఆత్మస్వరూపము ఆత్మా ఏకము అనేకము కూడా ఒకే ఆత్మ అది ఏకము అనేకము కూడా అలాగే ఎక్కడైనా ఉంటుందని అలా ఉంటుంది ఈ ద్వైతులు ఇచ్చే దృష్టాంతం ద్వైతులు చెప్తారు కానీ ద్వైతులు అంటే ఇప్పుడు కొన్ని భాష్యాలున్నాయి ద్వైత భాష్య శ్రీ భాష్యం మరో భాష్యాన్ని మరో భాష్యం దాంట్లో శ్రీభాష్యంలో దృష్టాంతం ఏంటంటే వృక్ష దృష్టాంతాన్ని ఇచ్చారు చెట్టు స్వత చెట్టు ఏకము ఏకముగత ఒక చెట్టు కానీ అనేక భేదములు ఉంటాయి చెట్లు కొమ్మలు ఉబ్రేళ్లు ఇలా భిన్నములు ఉంటాయి కాబట్టి చెట్లు అంటే నానా అదే అవుతుంది ఏకము అదే అలా అది అది అది సిద్ధాంతం కాబట్టి ఆత్మస్వరూపత ఏకము అనేకము కూడా అవుతూ ఉంటుంది దీంట్లో పెద్ద విషయం ఏముంది అంటే అంటే అది విని వారికి ఎలా అనిపిస్తుంది పురాణ ధోరణిలో పురాణంలాగా వింటారు దాంట్లో లోతుగా చూసి ఏమీ శంకర భాష్యం అంటే చాలా లోపుగా వస్తు పరిశీలన చేస్తారు ఇక్కడ సైన్స్ లాగా ఇక్కడ ఏమని చెప్పారు ఆయన మూర్త ద్రవ్యములైతే ఏకత్వము అనేకత్వము కూడా మీరు సాధించవచ్చును సముద్రము ఏకము తరంగములు అనేకము అలాగే మీరు మూర్త ద్రవ్యాలకుని ఆ రకమైన ఏకత్వ అనేకత్వము యొక్క సమావేశంగా మీరు వదినవచ్చును అమూర్త ద్రవ్యాల్లో ఎదురు చేస్తారు ఆకాశం ఏకము అనేకము ఎలా అంటే మూత్ర ద్రవ్యముల వలె ఆ అనేకత్వము ఆకాశమునందు మేము భావన చేస్తాము అంటే ఘటాకాశ పటాకాశాదు అనేకము ఆ రూపంగా ఆకాశముగా ఏకము కాబట్టి అలా అనుమానం చేస్తాము కాబట్టి అలాగే ఆత్మయను కూడా ఏకత్వం అనేకత్వం ఉంటుంది ఏమిటంత విషయం అని సిద్ధాంతం అని వాళ్ళ అదే అంగీకారము కాదు దాన్ని మనం చాలా విస్తారంగా చూస్తూ ఉన్నాం సిద్ధాంతాన్ని కొంతవరకు చూసాం తృశ్యాది ధర్మభేదకల్పన వివక్షిత అలా మాట తృష్ట వివక్ష ఆ వాక్యం చెప్పాలి మే తంటే ఆత్మని ఆత్మందు ఆత్మస్వతగా ఏకము ఆత్మయల్ని చూపు వినికిడి మననము విజ్ఞానము ఇచ్చారు అనేకములైన అంశములు గలవు గనుక అనేకము కూడా అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది తప్పు ఇక్కడ శృతి చూపుతో మొదలుపెట్టి పశ్యతి శృణోతి స్పృశతి మన మనుతే విజానాతి అని ఈ ధర్మములన్నింటినీ ఎందుకు చెప్పిందంటే ఆత్మయల్ను నానాత్వాన్ని ప్రతిష్ఠించడం కోసం చెప్పలేదు ఇవన్నీ జాగ్రత్త వ్యవస్థలు ప్రసక్తములై ఉన్నాయి ఈ ధర్మములన్నీ కూడా సుశుద్ధి విలీనమైపోయి ఉన్నాయని చెప్పడం తద్వారా ఆత్మ ఈ ధర్మములన్నింటికీ అతీతమైనది ఈ దృశ్యాది ధర్మ భేదముల యొక్క కల్పన ఆత్మస్వరూపము నుండి లేదు అని చెప్పడం కోసం ఈ ప్రసక్తంగా చేసింది తర్వాత పైగా ఈ ధర్మములన్నీ లుప్తమైన అవస్థలను కూడా ఈ ధర్మములన్నీ జాగ్రత్త వ్యవస్థను ప్రకాశిస్తూ ఉంటాయి ఈ అంశములన్నీ కూడా జాగ్రత్త వ్యవస్థలో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాయి అయినప్పటికీ స్వరూపంలో యార్థముగా లేవు ఈ జాగ్రత్త వస్తులో చెవి కన్ను మొదలైన భేదము మనకి ఆ భేదమును బట్టి జ్ఞానంలో భేదము శబ్దజ్ఞానము రూప జ్ఞానము ఇత్యాది ఇదంతా కూడా ఉపాధిని వచ్చిన భేదమే తప్ప ఆత్మస్వరూపంలో భేదము లేదు అని చెప్పడం కోసం వీటన్నింటినీ ప్రస్తావించే తప్ప ఆత్మ నానాన్ని ప్రతిష్ఠించడం కోసం కాదు ఆత్మ ఏ నానాత్వాన్ని ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళు వివక్షిత అర్థ అనభిజ్ఞత ఆ శుద్ధి చెప్పదలుచుకున్న విషయం వాళ్ళకి తెలియకపోబడింది కదా అలా చెప్తున్నారు ఇప్పుడు తెలియదంటే తెలియదు రేమిటండి ఎనభై ఏళ్ళు ఆయన తెలియదు అంటున్నారు ఏమిటి అంటే దానికి మనం ఏం చెప్తున్నాం కదా ఆయనకి మరి మీరు డిస్కౌంట్ ఇస్తారా తెలియదంటే తెలియదు అంటారా లేదంటే ఎనభై ఏళ్ళని అందుకే విభూతి గట్టిగా పెట్టాడు కాబట్టి డిస్కౌంట్ ఇస్తాను ఇవాళ ఒక పండితుడితో నేను టెలిఫోన్లో మాట్లాడాను ఆయన విద్వాంసుడు వ్యాకరణం కూడా బాగా తెలుస్తున్నవారు సో బ్రహ్మవర్త్యసు అన్నా బ్రహ్మవర్త్యస్సు అని మాట్లాడుకున్నా నాకే డౌట్ వచ్చింది వర్త్యత్వం సకారాంత శబ్దం కానీ సమాసంలో సమాసాంత ప్రచయం ఆ వస్తుంది బ్రహ్మవర్త్యకామహ అని ఉండదు బ్రహ్మవర్చస కామహ అనుకుంటుంది నేను వేదమంత్రాలని వల్లించిన వాడిని బ్రహ్మవర్త్యస కామహ అనుకుంటుంది అంటే సమాసాంత పరిచయం ఆ వచ్చింది కాబట్టి బ్రహ్మవర్త్యస్సు అనుకోండి వర్తస్సు అనొచ్చు సమాసం చేస్తే సమాసాంత పరిచయంకి బ్రహ్మవర్త్యసము అనాలి నేనే టెలిఫోన్ లో మాట్లాడుతుండగానే నేను అన్నా ఏమంటే బ్రహ్మవర్త్యస్థందాన్ని ఏమనుకోకండి బ్రహ్మవర్త్యసము అన్నాడు నేను అంటే పర్వాలేదు లేదు ఒకటం కూడా అలా వస్తూ అవుతుంది అదే ఆయన లేకపోతే సర్దుబాద్ చేసింది కాబట్టి వయస్సును బట్టి ఆయన స్వామి చేయండి ఆయన సమాహాంత పరిచయం చేయటమైనా పర్వాలేదు అన్నట్టుగా అలా ఉంటుందా ఇది నాట్లే తెలియదు అంటే తెలియదు అంటే ఆయన భాష్యాన్ని రాశారంటే పెద్ద భాష్యాన్ని రాశారో ఆయనకి తెలియకపోవడం అంటే ఇది లోకంలో వచ్చి మాటల్లాగా ఉండదు ఎంత పెద్ద భాష్యాలు రాసినప్పటికీ వాళ్ళు శృతి యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్న ఫెయిల్ అయిపోయారు అని భాష్యతారు స్పష్టంగా పాయింట్అవుట్ చేస్తున్నారు వివక్షత అర్థ అనభియా శృతి చెప్పదలుచుకున్న తాత్పర్యాన్ని వీళ్ళు పట్టుకోలేకపోయినారు వీళ్ళు తెలుసుకోలేకపోయినారు కాబట్టి లోకంలో అజ్ఞానం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది సో ఆ శృతి యొక్క తాత్పర్యాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాల్సి కా్యములనే మన వాళ్ళు తప్పుదారి పట్టించినటువంటి ప్రబుద్ధులు శృతిని తప్పుదారి పట్టించడంలో ఆశ్చర్యమే ఉంటుంది రామాయణము ప్రసంగం వచ్చింది కాబట్టి పుంచెం డైరెక్ట్గా స్థాయి చెప్తున్నాను రామాయణం కావ్యం పురాణం చేశారు పారాయణంలో పెట్టారు కూడా ఆయన ప్రేమగాథని చెప్తున్నట్టు లవ్ స్టోరీ ఇప్పుడు దేవదాసం లేకపోతే లైలామజనం యో కథ తీసుకుని పారాయణ చేస్తే ఏమవుతుంది ఇట్స్ లవ్ స్టోరీ లవ్ యొక్క మహిమను తెలుసుకోవాలి కానీ పారాయణలో పెట్టారు అంటే దాన్ని కర్మకాండంలో ప్రవేశపెట్టినట్లయింది కదా ఇట్స్ ఎ మూవ్మెంట్ రాముడు మానవుడు ఆత్మానం మానుషం అనే రామం దశరథాత్మ నీలో దైవీ విభూతి ఉందో కానీ ఎవడో మహర్షి ఉంటే అదేమో నేను నేనైతే దశరథను బిడ్డను అని ఆయన అంటాడు కాబట్టి ఆయన మానవుడై దేవుడైనాడు దానవుడికి ఎదురుగా నిలబడి మానవుడై దానవుడైనాడు దశకంఠుడు మొన్న రామాయణంలో అతతో రావణనీతాయా సీతాయా శత్రుకర్శన ఈయేష పదము వేష్టం అన్న చోట ఆ ఎవరు వాడు మానవులను హింస పెట్టే రావయ తీ రావణ వాడికి రావణహాన్ని సార్థక నామధేయం రామహా అది కూడా సార్థక నామధేయం ఇప్పటికి దశకంషుడు అనిపడు దశకంషుడు అంటే సినిమాలో అట్టతలలు పెడతారు సినిమాలో అత్తతలలు పెడతారు అలా ఉంటున్నాను ఎక్కడ మీరు ఊహించండి అసలు పూర్తి స్వామీజీ చెప్పారు వీళ్ళు సినిమాల్లోనూ నాటకంలోనూ అట్టతలలు పెడతారు దీని మీద నాటకాల్లో జోక్స్ ఉన్నాయి ఏంటంటే వీడు అష్టదలను పెడతాడు అట్టదల దారిపోతుంది నిజము తీసుకుని పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి దశకంఠుడు అంటే వాడి మనస్సు స్థిరంగా ఉండదు తల కంఠం అంటే తల కంఠశుద్ధం చేత మీరు హెడ్ తీసుకోవాలి వాడి హెడ్ ఓ రోజుల్లో ఉంటుంది ఇంకో రోజు ఎలా ఉంటుంది దేని మీద ఓ రోజు మందోదని మీద ప్రేమ ఇంకో రోజు సీతాదేవిని ప్రేమించారంటాడు మళ్ళీ కొద్ది రోజులు కొద్ది రోజులు అక్కడ కొద్ది గంటల అయ్యేప్పటికీ ధాన్యమాలి అని ఒక అమ్మాయింది ఆమెని ప్రేమించారంటాడు ఏదేదో వాడి బుద్ధి స్థిరంగా ఉండదు ఓ రోజు ధర్మం ఓ రోజు అధర్మం స్థిరత్వం లేని దానికి వాడు ప్రతీక మానవుడై దానవుడైనాడు అది దశకంఠ శబ్దానికి అర్థం వాట్ ఎవరు కాబట్టి రామాయణము కానీ లోకంలో ఎటువంటి ప్రచారాన్ని పొందినది కానీ ఒక తర్వాత రాముడు సర్వ మానవాళికి ధర్మాన్ని ఉపదేశం చేయగలిగిన ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ యూనివర్సల్ ధర్మాన్ని బోధించేడా అంటే రాజ్యం మీద తృష్ణ లేకుండా ధర్మానికి నిలబడాలి తప్ప ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మ మార్గం నుంచి ప్రక్కకు వెళ్లరాదు ధర్మాన్ని విడిచిపెట్టరాదు రాము విగ్రహమా ధర్మ అని యూనివర్సల్ ఉపదేశం యూనివర్సల్ మెసేజ్ సో మొత్తం జగత్తు గంటకీ కూడా ఒక ఆదర్శ పురుషుడ రాముడు అంటే జగత్తుకి ఆదర్శ పురుషుడు మానవులకందరికీ అటువంటి యూనివర్సల్ యూనివర్సల్ ఎగ్జాంపుల్ గా ఉన్నటువంటి రాముణ్ణి ఒక చెట్ సంబంధించిన అవతార పురుషుడుగా మార్చివచ్చారు ఒక శక్తికి విష్ణు పరివారికి చెందినవాడు శివపరివారికి దీంతో సమాధం లేదు కేవలం విష్ణు పరివారికి చెందిన గాడి ఇన్ కార్నెట్ కింద చేసి పెట్టారు దాంతో డైవర్ట్ అయింది మీరు గాడి ఇన్ కార్నెట్ ఎప్పుడైతే చేసి ఇస్తారు మీకు రిచువల్ మిగిలింది తప్ప ఎగ్జాంపుల్ మిగలలేదు ఎదర్ యూ హ్యావ్ ఎ రిచువల్ ఆర్ ఎ మోడల్ సో హీజ్ నో మోర్ ఎ మోడల్ హీఈ్ నాట్ ఎ హీరో ఎన్ ఏ మోడల్ హీఈ్ ఎ రిచువల్ ఒక ఆటర్ రిచువల్ ఆల్టర్ కింద తయారు చేసి పెట్టారు సో ఈ మూమెంట్ అంతా కూడా దీన్ని ఖండిస్తారు పండితులు పండితులు దీన్ని స్వీకరించాలి సమాజంలో వాళ్ళకి తెలియదు అంతే తెలియదనే చెప్పాల్సి ఉంటుంది ఇంకేం చెప్తారు వాటవల్సి కనిపిస్తే అప్పుడు ఏమని చెప్పాలి కాదండి దాంట్లో కూడా ప్రయోజనం ఉందని ఒక ఆర్గ్యుమెంట్ అంటే అసత్యంలో కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంది అది ఆర్గ్యుమెంట్ ఆ ఆర్గ్యుమెంట్ ని అంగీకరించాలా వద్దా అన్నది పెద్దలే అర్థం చేసుకోవాలి అని పెద్దనే అర్థం చేసుకోవాలి ఆ అర్గ్యుమెంట్ లో కొ ఏమైనా ఉన్నదా వాల్యూ ఏమైనా ఉన్నదా అన్నది పెద్దలు ఆలోచించాలి దాని గురించి నేనేమి జడ్జిమెంట్ ఏమీ పాస్ చేయను సో కాబట్టి అదే విధంగా శంకర్లు ఏమంటున్నారంటే శృతి చెప్పదలుచుకున్నది వీళ్ళకి అర్థం కాక ఆత్మస్వరూపమునందు ధర్మాది భేదములను కల్పించి తనేమో నానాత్వాన్ని పెట్టి మళ్ళీ శృతి ఏకహాంతం ఉంది కాబట్టి ఏకత్వము ఉంది నానాత్వము ఉంది అనేటువంటి ఈ రకమైనటువంటి వస్తువును తప్పుదారి పట్టించడం అన్నది కేవలము తెలివి తక్కువ ఉదనము చేతనే జరుగుతున్నది నేను ఎదో కొద్దిగా దృష్టాంతం అలా చెప్పాను అంటే శృతి యొక్క అభిప్రాయాన్ని డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది అన్న దానికి రామాయణ దృష్టాంతం చెప్పాను కారణం ఏంటంటే నాలుగు రోజుల క్రితం నేను చెప్పిన రామాయణ ప్రసంగం ఇంకా నా మదిలో మెదులుతో ఉన్నది అందుకోసం అలాగే ఇంకావతి ప్రజ్ఞానైక రసఘన శృతి విరోధాచూడండి ఆత్మస్వరూపము ప్రజ్ఞానైక రసఘనము అని శృతి చెప్తాం ఆత్మ అంటే ఏమిటండి అంటే కేలుగు ఎందుకంటే ఈ వెలుగు దృష్టాంతమే తెలివి అనే వెలుగు అంటే ఈ వెలుగులో ఏది పడితే అది ప్రకాశిస్తుంది అలాగే తెలివి అనే వెలుగులో ఏది పడితే అది తెలుస్తుంది అక్కడ ప్రకాశించడం అంటే కాబట్టి ఆత్మ కేవలము తెలివి అది ఏమంటే ప్రజ్ఞానము ప్రజ్ఞానము దానికి డెఫినేషన్ ఇప్పుడు ఇది ఘటమ నాకు తెలిసింది దాన్ని ప్రజ్ఞానం ఘట జ్ఞానం అంట ఇది ఘటమని తెలిసిందే అది ప్రజ్ఞానం కాదు ఘట జ్ఞానం మరి ప్రజ్ఞానం ఏమిటి మీరు కంటితో చూసినప్పుడు రూపాలన్నీ తెలియటకు ఏది మూలమునందు గలదో చెవితో విన్నప్పుడు శబ్దములన్నీ తెలియటకు ఏది మూలమునందు గలదో అది ప్రజ్ఞానం ఇది ఎలాగంటే బంగారం అంటే ఏమిటని అడిగాడు ఒక అమ్మాయి అడిగింది బంగారం అంటే ఏమిట అంటే బంగారం అంటే ఏటో తెలియదు అమ్మా నీకు అంటే తెలియదు అండి కొన్ని ఆభరణములు అంటే తెలుసు నాకు తెలుసునండి చెప్పేవిటో నీకేం ఆభరణములు తెలుసో చెప్పు నాకు నెక్లెస్ తెలుసు వడ్డానం తెలుసు కంకణములు తెలుసు అని ఇలాగ ఐదు ఆభరణములు నాసాభరణము కర్ణాభరణము ఐదు ఆభరణములు నాకు తెలుసు ఓకే గుడ్ సంథింగ్ మీకు తెలిసే కదా దాన్ని బేసిక్స్ గా చేసుకుని మాట చెప్పాలి నీ నెక్లెస్ ఏది మూలములు కదా ఉధ్యానము ఉద్యానము అంటే వడ్డానం ఉధ్యాన సంస్కృతం ఉద్యానమునకు ఏది మూలములందు కలదో ఓకే కర్ణాభరణమునకు నాసాభరణమునకు కంకణమునకు ఏది మూలములందుగలదో అది ఏ బంగారం ఎలా తెలిసింది ఇక్కడ మళ్ళీ రెండు రకముల చూపు ఉంది అక్కడ ఏమిటా చూపు కంటితో చూస్తే నెక్లస్ వడ్డానము ఇచ్చాది ఏమండి వాక్య నేత్రముల చుచ చక్షు జ్ఞానం మీరు కంటితో కన్ను ఇంద్రియములు కన్ను మనస్సు కలిసి ఇంద్రియములు ఇంద్రియములకు అతీతమైన ఆంతర జ్ఞాన నేత్రంతో తెలుసున్నది తెలుసుకున్నది బంగారం బంగారం కంటితో తెలియదు మీకు నెక్స్ట్ కంటితో బంగారము ఆంతర నేత్రంతో జ్ఞాన నేత్రంతో మీకు తెలుస్తుంది సో అదేవిధంగా ఏమన్నా శునవుతాయి దేని వల్లనైతే శత్రు జ్ఞానం కలుగుతుందో రూప జ్ఞానం కలుగుతుందో రస జ్ఞానము గంధ జ్ఞానము స్పర్శ జ్ఞానము కలుగుతుందో దేని వల్లనైతే మనస్సులో ఉండే సంకల్పములన్నీ ప్రకాశిస్తున్నాయో అది ప్రజ్ఞానము కాబట్టి జ్ఞానములన్నింటికి మూల ధాతువు ప్రజ్ఞానం ఆ ప్రజ్ఞానము ఎలా ఉంటుంది దాంట్లో ఎన్ని అంశములు ఉంటాయి ఎన్నో అంశము అది ఏకము ఏకము అంటే అద్వితీయము దానికి ఏదైనా దృష్టాంతం చెప్పండి అంటే అనుభవ రూపము అని చెప్పాలి అది కేవలము స్పెక్యులేటింగ్ కాదు నేను అలా ఊహాజనితము ఇలా ఊహించుకోండి అలాంటివి కాదు కొన్ని అలాంటివి ఉంటాయి ఇప్పుడు నేరు పర్వతము నేరు పర్వతండి పురాణ దృష్టి నేరు పర్వతము అది అది కైలాస పర్వతానికి పైన ఉంది అంటే కాదండి చైనా ఉందినో డోన్ డాక్యుమెంట్ చైనా నేను చెప్పి జగత గదిని ఊహ చేయి అక్కడ జాగ్రఫీ పట్టుకురావు కైలాస పర్వతానికి పైన ఉంది నేరు పర్వతం అది బంగారంతో చేసి ఉంటుంది ఆ పర్వతము అడుగున బేస్ ఎంత ఉంటుందో తెలిసిన కోటి యోజనాలు ఉంటుంది యోజనం అంటే ఎంత ఎంతో అంత మీరే ఊహించు ఇవన్నీ ఊహించడానికి అది వంతా అయిందా ఏమైతే అది కూడా నువ్వే ఊహించు లేచుకోటి యోజనాలు ఎత్తు ఎంత ఉంటుందండి దశకోటి ఉచ్చ పది కోటి యోజనాలు ఎత్తు పోహించు సూర్యుడు అలా గిరగిరా తిరుగుతూ ఉంటాడు దాని మధ్యలో తిరుగుతూ ఉంటాడు అంటే సూర్య మండలాన్ని దాటు ఉంటుంది లేకపోతే దాన్ని నెత్తి నుంచి తిరుగుతూ ఎక్కడో ఒకటి తిరుగుతూ ఉంటుంది ఇది దీన్ని ఏమంటారంటే స్పెక్యులేషన్ అంటూ స్పెక్యులేషన్ అలాగే ప్రజ్ఞానము అద్వయము అని స్పెక్యులేషన్ అనేది కాదు అనుభవం స్పెక్యులేషన్ కాదు ఇప్పుడు రసం ఉన్నది రసము అది స్పెక్యులేషన్ ఆ అనుభవం కాబట్టి ఈ ప్రజ్ఞానము అద్వయము ఇది అనుభవ రూపము రస ఇప్పుడు మీకు ఈ కోకాళ తాగుతున్నారనుకోండి దాంట్లో ఏదో మిక్స్డ్ ఉంటుంది కోకా కోల కాకపోతే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారు అనుకోండి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ దాంట్లో యాపిల్ అంటే జామపండు రసం ఉంటుంది పైడా రసం ఉంటుంది వాళ్ళు వేసిన పంత రసం కూడా కొంత కొంత ఉంటుంది అలాంటిది బ్రంజ్ఞానైతే రసాన్ని ఎందుకంటే చూపు జ్ఞానము దానించే వచ్చింది గ్రంథజ్ఞానము దానించే వచ్చింది శబ్దజ్ఞానము దానించే వచ్చింది మిక్సిడ్ ఫ్రూట్ జ్యూస్ లాంటి అనుభవం అది లో అది ఘనము దాంట్లో మళ్ళీ అవాంతర భేదములు లేక స్వగత భేదములు లేవు మరి ఈ గ్రంథజ్ఞానము శబ్దజ్ఞానము ఇత్యాది భేదము అది ఉపాధిని బట్టి ఇంద్రియముల భేదమును బట్టి జ్ఞానంలో భేదం వచ్చినట్టుగా కనపడుతోందే తప్ప జ్ఞానములో స్వతహాగా భేదము లేదు ఇప్పుడు ఎలాగంటే చూడబడేవి ఎన్ని ఉన్నాయి అనేకము కానీ చూపు ఎన్ని చూపు వేరు వినికిడి వేరు గంధాన శక్తి వేరు కాని వీటన్నింటినీ తెలుసుకునే మనస్సులన్నీ ఒక మనస్సులో సంకల్పములు వేరు కానీ వాటన్నిటికీ మూలములందుండే వాసన రూపమైన బుద్ధి ఎన్ని ఒక్కటే బుద్ధిలో అనేకత్వం ఉంటుంది ఆ బుద్ధిని ప్రకాశింపజేసే ప్రజ్ఞానములో అనేకత్వం ఉంటుంది కాబట్టి అది ఏకము రక్తము అనుభవ రూపము ధ్యానము ఘనము అని చెప్పుకున్న అభిప్రాయము స్వగత భేద రహితము దాంట్లో మళ్ళీ భేదాలు ఉండవు అంటే భేదం అంటే ఎలా వస్తుందంటే అంతరం ఉంటుంది అంతరము అంతరం ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు డోరట్ అంతరానికి దృష్టాంతం చెప్పాలి గారే తింటున్నారనుకోండి గాలి కొరుక్కుని తిన్నాడు మంచి రుచిగా ఉంది మళ్ళీ కొరుకుతా మధ్యలో హోల్ ఉంటుంది ఏమి రాదు కొరకడా హోల్ ఉంటుంది ఆ హోల్ని దాటి మళ్లీ కొరితే రుచి వస్తుంది అలాగే ఈ తెలివి ఈ జ్ఞానంలో కూడా ఏమైనా హోల్ ఉందా గ్యాప్ ఉందా శూన్యాంశము కదా మీరు ఘనము అంటే ముద్దగట్టిన ఏరుక అనుభవ రూపమైన ఏదుక దాని పేరు ప్రజ్ఞానం అది ఏ బ్రహ్మ అని శృతి చెప్తాం కాబట్టి శృతి నానాత్వానికి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు నానాత్వానికి అవకాశం ఇస్తే మీరు ఏకత్వము నానాత్వము అని నానాత్వానికి కావును ఇయలేదు ఓ దృష్టాంతం చెప్పింది స్మృతి సైన్ధన తెలియదు ఉప్పు కణికె ఉప్పు గడ్డ ఉప్పు గడ్డలో పైన ఎలా ఉంటుంది ఉప్పుగా ఉంటుంది అడుగున ఉప్పుగా ఉంటుంది ఎడంవైపు కుడివైపు అటువైపు ఇటువైపు క్రిస్టల్ క్రిస్టల్ని పండలు కొట్టి లోపల ఉండే పౌడర్ తీసుకుని నోట్లో వేసుకుంటే అది మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటాయా ఉండవు అంటే ఉప్పు రసం కాకుండా ఇంకో రసం ఉండే గ్యాప్స్ ఉంటాయా అలా ఘనము ఉప్పు గడ్డ ఎలా అయితే ఆల్ త్రూ ఉప్పు మాత్రమే అవుతుందో అదే రకంగా ఈ ప్రజ్ఞానము ఏకము రసము ఘనము అని ఇప్పుడు మీరు ఏకత్వమో లేకత్వమో మీరు కనుక అలా చెప్తే ఆ శృతికి విరోధం వచ్చిందా కాబట్టి మీరు చెప్పేసరి తప్పు విజ్ఞానమానందం బ్రహ్మా ఆ వాక్యంలో విజ్ఞాన శబ్దానికి ప్రజ్ఞానము అర్థం విజ్ఞానమానందం బ్రహ్మ అనే వాక్యంలో విజ్ఞాన శబ్దానికి ప్రజ్ఞానము అని అర్థం ఎందుకంటే ప్రజ్ఞానం ఋగ్వేదం నుంచి వచ్చింది ఆ పదం విజ్ఞానం అనే పదము యజుర్వేదం నుంచి వచ్చింది ఈ బృహదారు మీకు ఉపనిషత్తు అంటే యజుర్వేదం ఒక్కోవేదంలో వేరువేరు ఉంటుంది కాబట్టి ప్రజ్ఞాన శబ్దం మీకు యజుర్వేదంలో కనపడదు యజుర్వేదంలో ఉంటే జ్ఞానం అని ఉంది జ్ఞా సత్యం జ్ఞానం అనంతం జ్ఞాన శబ్దం ఉంది లేదా విజ్ఞానమానందం బ్రహ్మ అని విజ్ఞాన శబ్దం ఉంది ప్రజ్ఞాన శబ్దం లేదు ప్రజ్ఞానం యజుర్వేదానికి సార్ యుదువ్వేదం యొక్క విలక్షణమైన పదప్రయోగం కాబట్టి విజ్ఞానం ఉన్నా ఒకటే అదే ఆనంద స్వరూపము అక్కడ రసం చూడండి ఇక్కడ ఆనందం మరి బ్రహ్మ మాట చెప్పలేదు మీరు ఆత్మ గురించి చెప్పారంటే బ్రహ్మ అంటే నీ మేనతో కొడుకు మేనమావ కొడుకు బ్రహ్మంటే ఆత్మ ఆత్మ కంటే భిన్నంగా బ్రహ్మం ఉంది అని మీరంటే మా శివుడే బ్రహ్మను ఒకటి అంటాడు మా విష్ణువే బ్రహ్మను ఇంకొకటి అంటాడు అలా కాదు శివుడు కాదు విష్ణువు కాదు ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ బ్రహ్మ గాడ్ అది బ్రిటన్ నుంచి ఇంపోర్ట్ అని ఇంకొకటి అంటాడు మరొకడు మరొకటి అంటాడు కాబట్టి బ్రహ్మ అంటే ఆత్మ ఏ విజ్ఞానమానందం బ్రహ్మ సత్యం జ్ఞానం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనమాట అక్కడ జ్ఞాన శబ్దానికి అర్థం ప్రజ్ఞానం అనర్థం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మా అదిలో అది ఐతిరేయోపనిషత్ ఐ అంటే ఐతిరేయోపనిషత్ ఐతిరేయోపనిషత్తు అంటే ఐతరేయుడు అనే ఋషి ఆయన ఇకరా అనే దాసి యొక్క పుత్రుడు ఆ రోజుల్లో దాసి అనే ఒకటి ఒక వ్యవస్థ ఉంది ఇప్పుడు కూడా పని మనిషి అనే వ్యవస్థ లేదా పని మనిషి అని పల్లెటూరు వెళ్తే పాలేరు అనే వ్యవస్థలు ఇప్పటికీ ఉన్నాయి చూడలు సిస్టమ్స్ ఇవ్వకుండా ఉంటాయి క్రమంగా పని మనిషిని ఇంకా పని మనిషి అండం ఏమండి అని పిలవడం ఏమండి అని మీకు పిలవడం బెట్టుగా ఉంటే ఏమ్మా అని పిలవచ్చు అయితే ఏమ్మా అంటే ఏమండీ అని పిలిచినట్టే మర్యాదగా పిలవడం రేపు పని కొద్దాం అనుకుంటున్నారా ఏవి అది ఇలాంటివల్లి వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది దే తప్ప జబర్దస్తి పనికి రాదు జబర్దస్తి పెట్టారనుకోండి మీరు కలహించినట్లు మీరు పని మనిషితో కలహం పెట్టుకుంటూ కూర్చోవాలి పని మనిషితో కలహం పెట్టుకున్నారనుకోండి ఆయన దులుపుకు చక్క ఎందుకంటే ఆయనకి ఇలాంటి వాళ్ళ తల మంది ఉంటారు దులుపుకు తక్క మీరే కూర్చుని ఆ కలహ దుఃఖాన్ని మీరే అనుభవిస్తారు కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి సో వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే తర్వాత ఈ ధనము మంది కాదు వాళ్ళకి కాదు ఎవరికి తెచ్చింది వాళ్ళకి తక్కుతుంది ఈ ఉండిన అన్నము ఇతర పదార్థములు మనమే తయారు చేసుకున్నాం కాబట్టి మనమే అనుకోకూడదు ఎవరిని వాడి కాబట్టి వాళ్ళు పట్టికపోగా మిగిలిందే మన ఏదో అలాంటి ఒక సంథింగ్ సివిల ఒక పెద్ద వ్యవస్థ పెట్టుకుని చాలా ప్రాపర్ గా వాళ్ళు అడక్కముందే మనం జీతం పెంచుకుంటూ యూ హ్యావ్ టు మనం గడ్డిగా వాళ్ళు ఎంత వర్క్ చేస్తే అంతకే సంతోషపడ్డాము తృప్తి నేర్చుకొని మిగిలిన తన మనం చేస్తే మన బాగుంటుందనే ఒక ప్రిన్సిపల్ కూడా తెలుస్తుంది అంటే పది మనుషులతో ఎలా వ్యవహరించాలో ఉపదేశం చేస్తారా ఆ ఉపదేశం అవసరం ఎంత ఏం చేస్తారంటే లేడీస్ పది మనుషులతో కొట్లాడుకుంటూ కూర్చున్నారు అలాగే దట్ మిస్టేక్ మనుషుద్ధ్ అంటూ అస్తూ సో ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరా అనే దాసి ఆమె కొడుకు దృష్టి ఋగ్వేద దృష్టి చూడండి ఎంత గొప్పవాడో ఆయన పేరు సైత్రియ అనే పేరుగానే ఐతరేయ ఐతరేయ మహర్షి యొక్క పేరు మీద వచ్చిన ఉపనిషత్తు ఐతరేయ ఉపనిషత్తు అదాంట్లో ప్రజ్ఞానం బ్రహ్మ ఇలాంటి శృతులు మీ సంగసనా మహావాక్య పాలిటిక్స్ అని ఎప్పుడైనా ఉన్నారా మీరు మహావాక్య పాలిటిక్స్ అని ఉంది అంటే ఇటు మహావాక్యంలో నాలుగే అంటారు వాళ్ళు నాలుగేందుకు మహావాక్యం అంటే జీవేశ్వరుల అభేదని చెప్పి వాక్యాలు నాలుగేందుకండి శంకర్లే ఉంటారు అనేక సహస్రు శత సహస్ర శృతిభ్య ఉండరు వందలు వేల స్థుతులు ఏకత్వాన్ని చెప్తున్నాయంటారు కదా నాలుగే అని ఎందుకు అంటే ఏమిటి పీఠములు నాలుగే అని పాలిటిక్స్ పీఠములు నాలుగైతే మహావాక్యాలు నాలుగు ఎందుకు అవ్వాలి అంతే అయితే మరి ఏమిటి ఈ వాక్యాన్ని మేము పంచుకుంటాము కాబట్టి ఇప్పుడు శృంగేరి వాటాకి ఏ వాక్యం వచ్చింది ప్రజ్ఞానం బ్రహ్మ అది శృంగేరి ఇది ఇప్పుడు జ్ఞానాలు గుర్తు ఏమో లేకపోతే పోటీ మరొకటి ఒకళ్ళది అహం బ్రహ్మాస్తి ఒకళ్ళది తత్వ మి ఒకళ్ళది ఇంకోటిదో అయమాత్మ బ్రహ్మ అని అడుగురు పనిచేసుకున్నారు ఇంకా వేరే మహావాక్యాలు ఏమీ లేవు ఇవే మహావాక్యాలు సో అదే ఒక ఇది మహావాక్య పాలిటిక్స్ అంటే విచ్ ఇస్ నాట్ ప్రాపర్ తర్వాత ఆత్మ ఏదో నానాత్మము లేదు అని చెప్పడానికి మరొక హేతుము శబ్ద ప్రవృత్తే ఆ శబ్దములు శృతి యొక్క శబ్దములు అవి చేసే పని ప్రవృత్తి అంటే చేసే పని శబ్దములు చేసే పని ఏమిటి అర్థ జ్ఞానాన్ని కలిగించడం అవి శబ్దం చేసే పని శాబ్దోధ అంట దాన్ని కలిగించడం ఆ జ్ఞానాన్ని ఏం చేస్తుంది మీరు ఆ పద్ధతిని ఆ శబ్దము జ్ఞానమును కలిగించే పద్ధతిని కూడా పరిశీలిస్తే ఆత్మ ఎందు అనేకత్వము లేదు అని మీకు స్పష్టమవుతుంది అదేలాగా వివరణ లౌకికీ శబ్ద మీరు లోకంలో శబ్ద ఆ ప్రయోగాన్ని బట్టి మనకి తెలిసే అర్థము దాన్ని మీరు పరిశీలించండి ఎలా ఉంది ఎలా ఉంది లోకంలో లోకంలో అంటే సంస్కృత దృష్టిం ఇస్తారా అవే మన మా ఊళ్ళో అలా దృష్టాంతం చెప్తున్నారు అలాగా చక్షుషారూపం విజానాటి అంటే కంటితో రూపమును తెలుగుతున్నాడు శ్రోత్రేణ శబ్దం విజానాతి శనితో శబ్దమును తెలుగుతున్నాడు రసమైన అన్న రసం విజానాటి నాలుకతో అన్నము అన్నం అంటే ఆహారం వినే ఆహారానికి అన్నము అని చెప్పారు కుక్కుడు రైస్ అని కాదు అద్య అద్య భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇది తిత్రిగా కాబట్టి అన్నము అంటే ఆహారానికి అన్నము ఆ అన్నము యొక్క రసమును రుచిని నాలుకతో తెలియతున్నాడు శబ్దాభియా విజ్ఞానశ్వవాచ్యత ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే చక్షుషా రూపం విజ్ఞానాథి అన్నప్పుడు కంటితో చేసే పని విజ్ఞానం విజానాథి అని ఉంది కదా కంటితో పని విజ్ఞానం విజ్ఞానం అంటే తెలియడం రసమైన రసం విజానాథి నాలుగుతో చేసే పని కూడా విజ్ఞానం చెవితో చేసే పని విజ్ఞానం ముక్కుతో చేసే పని విజ్ఞానం అంట విజ్ఞానమే ఏమంటే లోకంలో కూడా చెవితో చేసే పని వేరు ముక్కుతో చేసే పని వేరు అలా చెప్పట్లేదు లోకంలో కూడా లోకంలో కూడా ఇంద్రియాలు వేరుగా ఉన్నా అవి చేసే పని మాత్రం విజ్ఞానం ఒక్కటి అని లోకంలో శబ్ద ప్రవృత్తి కూడా మీకు కనపడుతూ కదా ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే రూపములు తెలుసుకున్నాను శబ్దములను తెలుసుకున్నాను తెలుసుకుంటున్నాను లేకపోతే తెలుగుతున్నాను తెలుసుకున్నాను ఓకే రసములను తెలుసుకున్నాను అంటే ఇప్పుడు నేను అనే అనుభవంలో తెలియడం ఉన్నదా లేకపోతే ఎరడదం అంశములు ఉన్నాయా ఈ ఎరడలను ఆ తెలియములలో విషయములవుతున్నాయి ఉపకరణములు ఇంద్రియములు ఉపకరణములవుతున్నాయి తెలియబడేవి విషయములవుతున్నాయి తప్ప తెలియడంలో మీకు విషయములు అనేకము ఇంద్రియములు అనేకము అని తేలింది తప్ప తెలియడం అనేకమని ఎలా వచ్చింది మీకు పైగా ఆ శబ్ద ప్రవృత్తి ఎలా ఉందంటే ఇంద్రియం మారి విషయం మారిన విజ్ఞాన స్వరూపం ఒక్కటే అన్నట్టుగా లేదది విజానాతి విజానాతి అంటున్నాడు కదా ఇప్పుడు ముక్కుతో అంచేతనే నేను పాఠం చెప్పేప్పుడు అంటాను అర్థము రసమును ఆస్వాదిస్తున్నాడు అంటే తెలియదున్నాడు అని అర్థము ఇప్పుడు సెంటు సీసా ముక్కులో పెట్టుకుని మీరు వాసన చూస్తున్నాను అంటాడు వాసన చూడటం అంటే ఏమిటండి తెలియదు మీరు శబ్ద ప్రయోగం కూడా తప్పుగా ఉంది ముక్కతో పీలుస్తున్నాను నాలుకతో జురుగుతున్నాను అని ఇలా అప్పుడు అక్కడ పాయింట్ విస్తే మీరు జుర్రిగా తీర్చిదా ఏను అని చెప్పారనుకోండి అప్పుడు అనేక విషయాలు స్పష్టమవుతాయి ఒకటి మీ స్వరూపము అన్ని సందర్భములలో తెలియతయే మీ చేత తెలియబడేవి భిన్న భిన్నాలుగా ఉన్నాయి శబ్దము రసమో రూపము ఇత్యాదులు దానికి కారణం ఇంద్రియములు భిన్న భిన్నములుగా ఉండుతయే నేను బుద్ధుడు చెప్పింది శంకరులు చెప్పింది ఒకటే అని నేను అంటూ ఉంటాను ఓ పుస్తకం చదివాను వేళ హైలైట్ చేసి పెట్టాను ఈవెంట్ క్లాసుకి తీసుకొచ్చి అవి కొంచెం మీకు వినిపిద్దామని మర్చిపోయి తీసుకురాడు మళ్ళీ సోమవారం క్లాసులో వినిపిస్తా బుద్ధుడు కూడా ఏమంటాడంటే ఉన్నదేదో ఒకటే ఉన్నదేదో ఉన్నది ఆ ఉన్నదాన్ని ఐదు ఇంద్రియాలతో ఒక మనస్సుతో మీరు అనుభవానికి తెచ్చుకున్నప్పుడు అది అనేకముగా కనపడుతుంది అని చెప్పలే ఇప్పుడు మనం పాఠం చదువుతుంటే ఈ పాఠం ఏం చెప్పినట్టుగా చెప్పాడు లేకపోతే ఆ భాష్యం చదివి చెప్పినట్టుగా చెప్తాడు వాస్తవంలో ఆయన ఇది చదివి చెప్పలేదు శంకరణ కంటే ముందు కూడా కాబట్టి ఇంద్రియములను బట్టి విషయ భేదమే తప్ప తెలియడంలో భేదము లేదు ఇది చాలా సర్వత్ర దృష్ట్యాధేయా విజ్ఞాన శబ్దవాచ్యతామే దర్శయతి ఈ శబ్ద ప్రయోగాన్ని బట్టి మీకేం తెలుస్తుందో తెలుసునా ఈ శబ్ద ప్రయోగాన్ని బట్టి దృష్టి అంటే చూపు అని మీరంట చూపు అనే పేరుతో మీరు దేన్ని చెప్తున్నారో అది విజ్ఞానమే రూపం విజ్ఞానాది కదా వినిటిడి అనే పేరుతో మీరు దేనిని చెప్తున్నారో అది విజ్ఞానమే శబ్దం విజానాతి నాలుగుతో జులుతున్నాడు పాయసాన్ని జులుతున్నాడు పాయసాన్ని జురుతున్నాడు అంటే జురుగుతున్నాడు అనే శబ్దంతో మీరు దేనిని చెప్తున్నారో అది విజ్ఞానమే ముక్కుతో బర్మని పీలుస్తున్నాడు పోడం పీలుస్తున్నాడు అది కూడా విజ్ఞానమే కాబట్టి చూపు వినికిడి మొదలైన శబ్దములతో చెప్పబడేది విజ్ఞానమే దృశ్యాది శబ్దాది అంటే చూపు వినికిడి మొదలైన శబ్దములతో చెప్పబడేది ఏది గలదో అది విజ్ఞాన శబ్దము చేత చెప్పబడుతున్నది అని మనకి తెలుసు కాబట్టి చూపు వినికిడి అనేకములు ఉపాధులను బట్టి అనేకములు కానీ విజ్ఞానం మటుకు ఒక్కటే అని శబ్ద ప్రవృత్తిని బట్టి కూడా మీకు తెలిసిపోతూ ఉంది శబ్ద ప్రవృత్తి ప్రమాణం వాక్యం గమనించదగ్గ లోకంలో శబ్ద ప్రవృత్తి ఉంటుంది దాన్ని మీరు తిరస్కరించడానికి వీర్లేదు అది పలికి మీరు అనుకోవడానికి వీర్లేదు శబ్ద ప్రవృత్తి లోకంలో శుద్ధ ప్రయోగం వచ్చిందంటే అది అనేక వేల మంది మనుషుల యొక్క అనుభవం నుంచి పుట్టిన శబ్ద ప్రయోగం అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం ఓపిక్ పరిశీలించి దాంట్లో స్థానాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఎందుకు కొనగానిది అని తీసేసి పక్కకు తీసేయటానికి వీళ్ళే కూడా శబ్ద ప్రయోగం దానికి కూడా స్థాయి గారు మనకి కొత్త విషయాన్ని తెలిపే శక్తి దానికి ఉన్నది ప్రమాణం అంటే అది కొంతమంది ఎలా ఉంటారంటే చాలా కాండెసెండింగ్ యాటిట్యూడ్ అంటారు అంటే వీళ్ళు ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటారు దానికి ఏం నో నో డోంట్ నాట్ వాడు మాట్లాడి ఇది ఏమిటో పరిశీలించు దాంతో విషయం ఉంటే తీసుకోవడంలో తప్పే అది ఒక హేతు ఇంకో హేతు దృష్టాంత ఉపత్తే అంటే ఆత్మ ఎందు ఏకత్వము నానాత్మము మీరు చెప్పినట్లయితే ఏ దృష్టాంతాన్ని శృతి చెప్తోందో ఆత్మకి అది పొసదు అది ఫిట్ కాదు ఆత్మ ఏకము నానాత్మము ఉపాధిని బట్టి వచ్చినట్లుగా కనపడుతోందే తప్ప వాస్తవముగా నానాత్మము ఆత్మ లేదు అని మీరు చెప్తే అప్పుడు దృష్టాంతం ఫిట్ ఇది కూడా మీకు కారణం ఎలాగంటే యథాహిలోకే స్వచ్ఛ స్వభావ స్వాభావ్య యుక్త స్ఫటిక మీరు లోకంలో చూసుకోండి స్ఫటికము అంటే క్రిస్త ఇప్పుడు నిష్ఠాలు అన్నది ఓ పట్టాడు దొరకదు నేను శిలో స్మృద్ధిలో ప్రయత్నం చేశాను నేను ఏమిటా ప్రయత్నం అంటే ఇప్పుడు ఘటం అంటే చిన్న ఘటన ఎదకుండా పెట్టుకుని పాఠంలో ఘటాన్ని చూపిస్తారు అది పూజ స్వామిజీ చూపించేవారు చూపించే ఆయన ఫోటో ఆ ఫోటోలో ఆయన ఘటన పట్టుకుని అది ఫోటో సో ఘటంతో పాఠం చేసేవారు అలాగే త్రాడు త్రాడు ఉంటుంది అక్కడ ఆ త్రాడు చూపించి ఇంకో ఇది పోటీవి ఇంకా కొన్ని ఉన్నాయి నేను ఇలా తిప్పిది ఒకటి నేను పెట్టుకున్నాను అది నా ఇంట్రొడక్షన్ తర్వాత ఇంకొకటి కనిష్టం లేట చూసి చేయాలని ప్రయత్నం చేశారు కనిష్టం అంటే అది స్వచ్ఛంగా ఉంటుంది ఎల్లగా మెరిసిపోతూ ఉంటుంది పక్కన ఎర్రని పువ్వు పెట్టేప్పటికీ ఎర్రగా కనపడుతుంది అలాంటిది కావాలి మాకు దొరకలేదు అంటా ఇక్కడ మనకు దొరకాలి కదా సో అది స్ఫటికం దాని స్వరూపం స్వభావ్యం అంటే స్వరూపం దాని స్వరూపం అయితే స్వచ్ఛము స్వచ్ఛము అంటే ఏమిటో తెలుసుకున్నాండి ఏడు కలర్స్ ఉన్నాయి ఏడే కలర్ లో విద్యార్ అది స్వచ్ఛము అంటే అర్థమైతే చూసినా అది వైలెట్ గా ఉంటుందా ఉండదు ఇండిగో కలర్ లో ఉంటుందా ఉండదు బ్లూ కలర్ లో ఉంటుందా ఉండదు గ్రీన్ కలరు అది ఉండదు ఆరెంజ్ కలరు ఉండదు రెడ్ కలరు ఉండదు దాన్ని విద్య దాన్ని స్వచ్ఛ స్ఫటికము ఇది కలర్ ఏమిటి ఏ కలరు కాదు అది స్ఫటికం దీన్ని దృష్టాంతంగా ఎందుకు తీసుకోకూడదంటే ఇది రిఫ్లెక్ట్ చేయదు అందుకోసం దృష్టాంతంగా తీసుకోవచ్చు రిఫ్లెక్ట్ చేస్తే ఇదే దృష్టాంతంగా తీసుకోవచ్చు అది స్ఫటికం ఓకే స్ఫటికం ఉంది ఓకే తల్లిమిత్తమేవా కేవలం హరిత నీల లోహితాద్పాధి భేద సంయోగా తదాకత్వం భజతే అది స్వరూపంలో స్వచ్ఛమైనదైన కారణంగానే స్వరూపంలో స్వచ్ఛమైనది అయి ఉండాలి సపోజ్ పచ్చ పచ్చగా పచ్చ అంటే అది ఒక కృష్ణలు అది తీసుకొచ్చి పక్కన ఎర్రడి పెట్టిన పక్కన పెట్టానుకో అదే ఎర్ర కావదు ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ స్వచ్ఛం స్వచ్ఛమైన స్ఫటికము అది ఏం చేస్తుంది దాని పక్కన ఏ కలర్ పెడితే ఆ ఆకారాన్ని ఆ రంగుని అది కలిగి ఉంటుంది హరిత అంటే పచ్చని లేదన ఆకుపచ్చ హరిత అంటే పసుపు పచ్చ హరిత అంటే పసుపు పచ్చ అలా అనుకోండి ఆకుపచ్చ హరిత లేదా పత్రహరితము ఆకుపచ్చ నీల అంటే నీలవర్ణము ఈ నీల నల్ల ఒకటి కాదు కొంచెం తేడా చిన్నపిసరం తేడా ఉంటుంది నీలవర్ణానికి నల్లని రంగుకి నల్ నలుపు అంటే ఇది నాటే కలర్ ఇట్ ఇస్ అదరికి తెలుపు అంటే ఇట్ ఇస్ నాట్ ఎ కలర్ బ్లాక్ టు వైట్ విజేతనే పోతాను కదా అంటాడు అది వజం నల్లని వాడు పద్మ నయనం వాడు మౌలిక అక్కడ నల్లని అంటే బ్లాక్ మ్యాన్ అని కాదు బ్రౌన్ కాబట్టి ఇది నీలవర్ణం అంటే నలుపరకూడదు సో నీలవర్ణము లోహిత అంటే ఎరుపు ఇటువంటి ఉపాధులు ఇవి ఉపాధులు అంటే పక్కన వీడి పెట్టేపటికి ఆ పక్కన పెట్టిన కారణంగా దగ్గరగా పెట్టాలి దూరంగా పెడితే ఉపాధి ఉంది అప్పుడు ఈ సంయోగం కారణంగా భేదం మీకు కనపడుతుంది ఇది వేరు అది వేరు భేదం కనపడుతుంది ఆయా ఆకారములను అది పొందుతుంది కాబట్టి ఇదే స్ఫటికము ఒక చోట నీలవర్ణము గనకుగా ఇంకో చోట కెంపు వలె మరొక చోట పక్క వలె ఆ పేర్లు వైడూఢ్యము వలె వైడూఢ్యము అంటే కెంపు ఈ రకంగా అదే కనపడుతూ ఇప్పుడు ఇప్పుడు చెప్పండి దాంట్లో ఎన్ని ఉన్నాయి అది అనేకము ఏకమునా కాబట్టి చెట్టు దృష్టాంతం పెట్టకూడదు ఈ దృష్టాంతం పెట్టాలి దృష్టాంతాన్ని బట్టి తత్వాన్ని నిర్ణయించకూడదు తత్వానికి పెద్ద దృష్టాంతాన్ని తీసుకోవడం